హరి నీవే బుద్ధి చెప్పి ఆదరించునా మనసు హరి నీవే నా యంతర్యామివిగాన వసముగాన్ని కరివంటిది నా మనసు ఎసగి సారెకు మదీంచీగాన వసగ పాదరసము బోలిన నా మనసు అసము దించక సదా అల్లాడీగాన ఒడి నడవుల చింక వంటిది నా మనసు బడిబడి పట్టబట్ట వారీగాన కడగి వెసురు పెనుగాలివంటిది నా మనసు విడువక కన్నచోట విహరించీగాన వరస నిండు జలధి వంటిది నా మనసు వరసి సర్వములోనయి ఉండీగాన హరిమశ్రీవెంకటేశ మనసు సరినీయానతి నీకే శరణనీగా